చేయడం తేలిక తెలుసుకోవడం తేలిక ఏది తేలిక అనుకుంటారు మీరు చేయడమే తేలిక కానీ లోకంలో తెలుసుకోవడమే ఉంది వెళ్ళి కూర్చీలో కూర్చుని ఆయన వాగుతూ ఉంటాడు వీళ్ళు వింటారు దీంట్లో కష్టమే ఉంది చేయడంలో ఉండి కష్టం అంతా తీసుకురావాలి నీళ్లు తీసుకురావాలి మంత్రాలు వల్లించాలి చేయడంలోనే ఉంది కష్టం తెలుసుకోవడంలో కష్టమే ఉంది అనుకుంటారు జనాలు చాలా తప్పు చేయడం అంతా తేలికదే కానీ మరొకటి లేదు అది ఎలాగంటే మీరు ఒక్క మాట చెప్తున్నా శ్రీకృష్ణుడు దేవాలయం కట్టడం తేలికయా భగవద్గీతను తెలుసుకోవడం తేలికయా వెరీ సింపుల్ ఇప్పుడు నేను పూనుకుని ఉన్నట్లయి నేను ఆలస్యం అయిపోయింది ఇప్పుడు కొత్తగా పూనుకోవడం ఇక్కడ కుదురుతుంది చాలా టైము చాలా వెళ్ళిపోయింది ఆలస్యం అయిపోయింది నేను పదిహేను ఏళ్ల క్రితం పూనుకుని ఉన్నట్లయితే ఇప్పటికి హైదరాబాద్లో టాప్ టాప్ సీలింగ్ ఇంతవరకు ఏ ఎత్తు లేని దేవాలయం కృష్ణ దేవాలయం ఒకటినే కట్టు ఉండేవ్వండి అమెరికా నుంచి డాలర్లు తెచ్చి మరీ కట్టివ్వండి ఆలస్యం అయిపోయింది ఇప్పుడు యూ కె నాట్ హెల్ప్ ఇట్ నా ఎందుకంటే చాలా తేలికది చాలా తేలిక కానీ పూజలు అండి పూజలు పురోహితున్న ఎంప్లాయ్ చేసి ఆయన చేసుకుంటూ ఉంటాడు మన ఊరికే ఓ దండం పెట్టుకురావడం అంటే ప్రసాదం కూడా ఆయన మనం ఉన్న తోటికి తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్తున్నాడు సమస్యేం కాదు అంత తేలికైన పర్లేదే కానీ ఇంకొకటి లేదు మొదటి శ్లోకం అశోచ్యా నన్ను తెలుసుకోవడమే చాలా కష్టం చాలా కష్టం అలాగే సుందరకాండలో హనుమంతుని తత్వాన్ని తెలుసుకోవడం చాలా కష్టం హనుమంతుని విగ్రహం నూట యాభై అడుగులు నేను కెన్ డూ ఇట్ నాట్ ఏ ప్రాబ్లం You can do it. Some land. If you have a land, you will have a government land. If you have a land, you will have a land. My government is very soft belly. They will have a day comment. <laughs> anyway, I am trying to make a point. Even if you have a new state, you will have a new state. So the point that I am making is Viddi. Tell Sukho. సో తెలుసుకో ఎవరి తెలుసుకోవాలి చూడు నీ ఎందుండే జడ ప్రకృతి నీయందుండే ఆ వెలుగు జ్ఞానమనే వెలుగు ఆ జడ ప్రకృతి ఆవిర్భవించినది ప్రకృతి దాని మూలస్థానం జడతత్వము ఆవిర్భవించిన మూలము ప్రకృతి నీయందుండే వెలుగుకి మూలము పురుషుడు ఈశ్వరుడు ఆ రెండూ కూడా అనాది వాటికి ఆది లేదు అంటే అంటే అర్థమేంటి రెండు కూడా కాలమునకు అతీతమైనది మనం వేసుకునే కాలగణన ఉన్నది చూసారా కాలగణన కాలగణన అంటే కొలత కులుస్తాం కాలాన్ని ఎలా కులుస్తాము గంటలు నిమిషాలు సెకండ్లు అలా కొలుస్తారు గ్రిగేరియన్ క్యాలెండర్ అంటే క్రీస్ ఏరా పెట్టుకుంటే రెండు వేల ఉన్నాం మనం అదే మీరు ఏదో విశ్వ విశ్వ ఏదో విక్రమాదిత్య శకము లేకపోతే యుధిష్ఠిర శకము అలాంటివి ఉన్నాయి అవి మనకు అర్థం కావు అవి పంచాంగాలు వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది వాళ్ళు ఎవో నెంబర్లు వేస్తారు ఆ నెంబర్లు వేసిన ఫిగర్స్ కూడా మనకు అర్థం కావు సో ఐదు వేల అంటాడు అంటే విక్రమాదిత్య శాకము ఐదు వేల మూడు అర్థమైందా నాకేమీ అర్థం కాల ఎందుకంటే మనకి ఆ కాలమానము మనకి తెలియదంటే అది మీరు తెలుసుకుంటే తెలుస్తుంది తెలుసుకోకుండా ఉంటే అలాగా తెలియకుండానే ఉండిపోతుంది నేను నష్టమేం లేదు ఇప్పుడు రెండు వేల ఉంది కదా ఇప్పుడు దానికి వచ్చిన నష్టమేం లేదుగా రెండు ఉంది సో ఈ రెండు అనేటువంటి కాలగణన ఏదైతే ఉందో ఇది ఆ ప్రకృతికి పురుషుడికి అన్వయిస్తుందా అన్వయించదు పని యుధిష్ఠిర శకం అన్వయిస్తున్న పని అది ఇంగ్లీషులేయా అది అన్వయించకపోవచ్చు యుధిష్ఠిర శకం అన్వయిస్తుంది అది అన్వయించదు శాలివాహన శకము అది అన్వయించదు విక్రమాదిత్య శకము అది అన్వయించదు మరి ఏ శకం అన్వయిస్తుంది ఏ శకము అన్వయించదు అర్థమైందండి అది అంటే కాలగణనకి పూర్వమే ఉన్నదండి కాబట్టి ఈ కాలగణన వాటికి అన్వయించదు సో ప్రకృతి పురుషం చేయవ విధ్యనాది ఉభావతి ఇక ఆ ప్రకృతి నుంచి పుట్టే ఏమిటి వికారములు గుణములు గుణములంటే ఏమిటి సత్ప్రజస్తమో మనం చాలాసార్లు వ్యాఖ్యానం చేసుకున్నాం భాష్యకారులు కూడా చెప్తారు ఇప్పుడు మీలో చక్కటి తెలుసుకునే ఒక శక్తి విజ్ఞాన శక్తి అది సత్వగుణం నుంచి పుట్టింది మీలో పని చేసే శక్తి కదా అది రజోగుణం నుంచి పుట్టింది మీరు డెబ్భై కేజీలో ఎనభై కేజీలో ఇటు అటుగా ఉన్నారు అది తమో గుణం నుంచి పుట్టింది మరి కేజీలు అంటే తమో గుణం నుంచి పుట్టిందన్నాడు కదా బరువు సో ఈ గుణములు ఈ సత్వరజసమో గుణములు ఆ పరమేశ్వరుని యొక్క మాయాశక్తి అనే పేరు కళ ప్రకృతి అంటే అదే మాయాశక్తే ఆ ప్రకృతి నుండి ఆవిర్భవించినవి ఇంకా వికారములు వికారములు అంటే శంకరులు వ్యాఖ్యానం చేస్తారు పృథివీ వాయు పంచభూతములు ఇవన్నీ వికారములే అవన్నీ కూడా ఆ మహాశక్తి నుంచి ఆ మాయాశక్తి నుంచి పుట్టాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈ పృథివీ వ్యక్తేజం వాయువు ఆకాశ మొదలైన వికారము అంటే ఎఫెక్ట్ అనర్థం ఇవన్నీ కూడా ఆ ప్రకృతి నుంచే పుట్టినవి వికారము అనే పదాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే తెలుగులో వికారము అంటే వామి వామిటింగ్ చేసుకుంటాను చూడండి దాన్ని వికారము అది కాదండి అది అనుకున్నాను ఇదేదో ఆయుర్వేదం ఏదో చెప్తున్నారు వికారం వచ్చినప్పుడు అలాగనుకున్నాను కొంతమంది అలా అనుకున్న అలా అనుకుంటే కూడా ఇంకా వాళ్ళకి జోహార్లు జాస్పిస్తారని తప్ప నేను చెయ్యని ఇదే ఉండదు సో దానికేమీ సంబంధం లేదు ఈ వికారము తెలుగు వికారం కాదు ఇది ఈ సంస్కృత వికారము దీనికి అర్థం ఏమిటంటే ఎఫెక్ట్ ప్రోడక్ట్ అని అర్థం ఇప్పుడు దీనికి తెలుగులో మీకు అర్థం ఏట్లా చెప్తాను నెక్లెస్ ఉందండి అది వికారము దేనికి వికారము బంగారం యొక్క వికారము తరంగము నీటి యొక్క వికారము అలా అనమాట చపాతి ఆటా యొక్క వికారం స్వీట్లు ఉంటాయి లడ్డూలు శనగపిండి పంచదార యొక్క వికారము అది వికారము ఉంటాయి ఈ పైన ఇంకే వికార శబ్దాన్ని మీరు భగవద్గీత క్లాస్ అయ్యే వరకు వికారము ఉంటే ఆ వాంతులు ఏమి కాదు ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఓకే సో మనకి అనేక వికారములు పృథ్వీ అప్పు తేజస్సు ఇవన్నీ వికారములు ఈ దేహం కూడా ఒక వికారమే పుట్టేవి కదా ఇవన్నీ ఈ వికారములన్నీ కూడా ఆ ప్రకృతి నుంచియే పుట్టినవి సో ఆ విషయాన్ని శంకర్లు వ్యాఖ్యానం చేస్తారు ఈ పురుషుడు ప్రకృతి ప్రకృతి పురుషుడు పొగలు రాత్రి వంటివి ఒక రోజు ఒక దినము సంపన్నం అంటే పొగలు రాత్రి ఉంటాయి ప్రకృతి పురుషుడు పొగలు రాత్రి ఉంటుంది ఎందుకంటే పొగలు వెలుగు రాత్రి చీకటి పురుషుడు వెలుగు అంటే జ్ఞానము ప్రకృతి జడము కదా పొగలు రాత్రి వంటివి లేకపోతే ఇంకోలా చెప్పచ్చు ఓ మనిషి ఆ మనిషి యొక్క నీడ ఉంటాయి రెండు కలిసి ఉంటాయి మనిషి నీడ రెండు కలిసే ఉంటాయి ఈ ప్రకృతి పురుషుడు కూడా పురుషుడు మనిషి అయితే ప్రకృతి నీడ వంటిది తర్వాత ఈ రెండు కూడా ఎప్పుడూ కలిసి ప్రకృతి పురుషుడు సో వీటిని మామూలుగా మీరు ఎప్పుడైనా విన్నారా లేదో సయామీస్ ట్విన్స్ అని అంటారు సయామీస్ ట్విన్స్ అని కవల పిల్లలు పుడతారు వాళ్ళు అన్ఫార్చునేట్లీ కలిసి పుడతారు ఆ తర్వాత సర్జరీ చేసి విడతీస్తారు ఎప్పుడైతే విన్నారో ఇటువంటి కేసు సయాలిస్టెన్స్ సో సంథింగ్ లైక్ దాట్ ప్రకృతి పురుషుడు అంటే ఎప్పుడు కలిసే ఉంటుంది ఇప్పుడు జీవుడు ఉన్నాడంటే ఈ దేహము మనస్సు ప్రకృతి చైతన్యము పురుషుడు రెండు కలిస్తే జీవుడు అవుతాడు ఈ రెండింట్లో ఒకడుంటే జీవుడు అవడం రెండు కలిసే ఉంటాయి ఎప్పుడు కూడా తర్వాత ఇవి ఎప్పటి నుంచి ఇలా ఉన్నాయి అంటే సృష్టికి పూర్వం నుంచి ఇలా ఉన్నాయి సృష్టికి ముందు నుంచి ఇలా ఉన్నాయి అంటే అర్థం ఏంటి ఇవి ఫలానా రోజు నుంచి ఇలా ఉన్నాయి అని చెప్పుటకు వీలు లేదు ఎందుకంటే సృష్టిలో ఉంటుంది కాలం యొక్క గణన సృష్టికి పూర్వమే ఉంటే ఇంకా వాటి కాలాన్ని మీరు ఎలా గణిస్తారు గణించలేరు అలాగనమాట సో ఈ విషయాన్నంతని శంకరలు బాగా వ్యాఖ్యానం చేస్తారు ఇంకో రకంగా చూసినట్లయితే మీరు కూర్చుని ఉన్నారా మీరు ఉన్నారు ఉన్నారు ఎలా ఉన్నారు తెలివిగా తెలివి అయి ఉన్నారు ఎటువంటి ఉండడము తనంతా తాను ప్రకాశిస్తూ ఉండే ఉండడము సచ్చిత్ మీరు సచిద్ ఉన్నారు కదా మీరు ఉన్నారా మీకు ఉన్నారనే సంగతి మీకు తెలుస్తుందా లేదా తెలుస్తుంది ఎలా తెలుస్తోంది కట్టుతో చూస్తే తెలుస్తుందా మనస్సుతో ఆలోచిస్తే తెలుస్తుందా వాటికి సంబంధం లేకుండా మీరు స్వతహాగానే ఉన్నారు తెలుస్తున్నారు తెలుస్తున్నారు ఉన్నారు అంటే సచ్యిత్ ఆ సచ్యత్ ఏదైతే కలదో అదే పురుషుడు దేహము మనస్సు ఉన్నాయిగా ప్రకృతి కనుక లేకపోతే ఆ సచ్య అంటే ఉండుట తెలియుట తెలుగుట ఉండుట తెలుగుటయే ఉండుట ఉండుటయే తెలియుట అది పురుషుడు ది టోటాలిటీ ఆఫ్ ఆల్ యాక్షన్స్ మీలో గోల్డ్ అండి మూమెంట్స్ ఉంటాయి క్రియలు కొన్ని తెలిసి సంకల్పపూర్వకంగా చేస్తారు కొన్ని వాటంతట అయిపోతూ ఇప్పుడు దేహంలో ఇక్కడ నుంచి ఎక్కడికి నడవాలి అని మీరు వెళ్ళి నడిచి వెళ్తారు సంకల్పితమైన చర్య మీ సంకల్పంతో సంబంధం లేకుండా రక్త ప్రసారం అయిపోతూ ఉంటుంది మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆలోచిస్తే తల తిరుగుతుంది ఈ రక్తం ఉంటుంది సరే ఆ దేహంలో మనకేమో మనిషిలాగా బుద్ధుల్లో కూర్చొని ఉన్నాడని అనిపిస్తుంది కానీ లోపల రక్తము అలాగ పైకి కిందకి కిందకి పైకి తిరిగేస్తూ ఉంటుంది ఆ ట్యూబ్స్లో తిరిగేస్తూ ఉంటుంది ఎందుకంటే ఓ పంపు ఒకటి అలాగే తిప్పేస్తుంది దాన్ని ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఈ ఫౌంటైన్స్ సరే ఫౌంటైన్స్ అని అలంకారం కోసం పెడతారు ఆ నీళ్ళు అలా పైకి చిమ్మేస్తూ ఉంటాయి అలా చిమ్ముతూనే ఉంటాయి ఆ చిమ్మిన నీళ్ళు ఎక్కడ పడతాయి మళ్ళీ అక్కడే పడతాయి ఆ పడ్డ నీళ్ళు మళ్ళీ చిమ్ముతాయి చిమ్మినీళ్ళు మళ్ళీ పడతాయి దానికి ఒక పంపు ఉంటుంది ఆ పంప్ ఎక్కడ ఉంటుంది అడుగున ఎక్కడో దాపరికంగా కనపడకుండా పెడతారు కదా అలాగే ఇక్కడ కూడా ఈ రక్తము ఇక్కడ ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ తీసుకుని శుభ్రపడిపోయి ఇటు కాళ్ళకి చేతులకి ఇటు తలకి అది ప్రసారమైపోతూ ఉంటుంది అక్కడ మళ్ళీ ఇంప్యూరిటీస్ని తల కలెక్ట్ చేసుకుని ఆ ఇంప్యూర్ రక్తము మళ్ళీ గుండెలోకి వచ్చేస్తూ ఉంటుంది రక్తం అలా వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ గుండెలోకి కొత్త రక్తం వచ్చేస్తూ ఆ ఫౌంటైన్ అలా వెళ్ళి నీళ్లు పుడితే మళ్ళీ ఆరు నీళ్ళని తీసుకుని అలాగా ఫౌంటైన్ లాగా మరి పంపు ఉండాలి కదా ఉంది పంపు ఈ విధంగా ఆ మూమెంట్ అంతా కూడా ది టొటాలిటీ ఆఫ్ ఆల్ యాక్షన్స్ దిస్ ఇస్ కాల్డ్ ప్రకృతి తెలియట ఉంగుట ఉంగుట తెలియట దట్ ఇస్ కాల్డ్ పురుష ఈ రెండింటి యొక్క జీవుడు అని పేరు చాలా చక్కటి విచారం భాష్యకారులు ఈ వివరాలన్నీ నేను మీ పూరికే శ్లోకాన్ని ఎదుర్కొండ చెప్పాను ఇప్పుడు భాష్యకారులు అవన్నీ కూడా వివరిస్తారు ఆ సందర్భంగా మీకు కొంత రిపిటేషన్ ఉంటుంది మరి భాష్యంలో ఆ విషయాలే వస్తాయి కదా అందులో ఇక్కడ భాష్యం కొంచెం పొడుగ్గా ఉంది మీరు ఓపికగా దాన్ని అధ్యయనం చేయాలి ప్రకృతి పురుషంచేవా ఈశ్వరస్ ప్రకృతి ప్రకృతి పురుషుడు అనేవి రెండూ కూడా ఆ యొక్క ప్రకృతులే ప్రకృతికి అపరా ప్రకృతి అని పేరు పురుషుడికి పరాప్రకృతి అని పేరు రెండు ప్రకృతులు ఆ పదముల యొక్క యూసేజ్ని బట్టి మీరు దాని ఆ సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఈ రెండు ప్రకృతులు తౌ ప్రకృతి పురుషౌ ఉభౌ అపీ అనాది విద్ధి ఆ ప్రకృతి పురుషుడు అంటే మాయాశక్తి శుద్ధ చైతన్యము ఆ రెండు కూడా అనాది వాటికి ఆది అనేది లేదు కాలము యొక్క ప్రవాహం ఆ బిగిన్ అగుట ఆరంభం ఒకట అనేది వాటికి రెండింటికి కూడా లేదు అని తెలుసుకో న విద్యతే ఆదిహీ యోహతౌ అనాది బహువ్రీహ మాసం నా ఆది అనాది అని కాదు న విద్యతే ఆదిహియోస్త అనాది ఏ రెండింటికైతే ఆరంభమనేది బిగినింగ్ అనేది లేదో అవి అనాది వివచనం అది ఆయన వివరిస్తున్నారు నిత్యేశ్వరత్వా ఈశ్వరస్ తత్ప్రకృత్యోరీ యుక్తం నిత్య భవితుం నిత్యము మాట ఒకటి ఉంది ఏది ఆరంభమవుతుందో అది అనిత్యం నిత్యం అదే అనిత్యం దేనికి ఆరంభమే లేదో అది నిత్యం ఇప్పుడు మీరు పొగలు సూర్యుడు చూసుకోండి పొగలు పొగలు ఆరంభమవుతుంది కాబట్టి అంతమైపోతుంది అనిత్యం సూర్యుడు ఆరంభమూపాడు అంతమూకాడు నిత్యంగా ఉంటాడు అలాగన్నమాట సంత సంతం పారి సో ఇప్పుడు ఈశ్వరుడు నిత్యుడు ఈశ్వరుడు ఇప్పుడు ఈశ్వరుడు అంటే సకల జగన్యామకుడు అని అర్థం సకల జగత్తును నియమించువాడు అంతర్యామి అని కూడా అంటారు ఆ ఈశ్వరుడు నిత్యుడు ఎందుకంటే ఆయన చేత నియమించబడే జగత్తులో అంతర్గతమై ఉంటుంది కాలము కాలము కూడా జగత్తులో అంతర్భాగంగా ఉంటుంది ఆయన దేశమును కాలమును జగత్తును కూడా అన్నింటినీ కలిపి నియమిస్తూ ఉంటాడు కాబట్టి ఈ కాలము ఆయనను స్పృశించలేదు కాబట్టి ఆయన నిత్యుడు అకాలం ఈశ్వరుడు నిత్యుడైనప్పుడు ఆ ఈశ్వరుని యొక్క ప్రకృతులు రెండూ కూడా నిత్యములగుటయే యుక్తియుక్తముగా నుండును కదా కొంతమంది ఈ రాజకీయ నాయకులు ఉంటారు ఎంపీగా ఎన్నికవుతాడు ఐదు సంవత్సరాలు ఆయన పదవిలో ఉంటాయి ఆయనకున్న పదవి అది అనిత్యం ఆ పదవిని బట్టి వచ్చేటువంటి ఒక శోభ ఆ బెనిఫిట్స్ అవన్నీ కూడా అనిత్యములుగా ఉంటాయి సపోజ్ ప్రెసిడెంట్ ఫర్ ది లైఫ్ అని ఆయన ఉన్నాడనుకోండి అలా కూడా ఉంటారుగా ప్రెసిడెంట్ ఫర్ ది లైఫ్ ఆయన బతుకున్నంత కాలం ప్రెసిడెంట్ అలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఫీడల్ క్యాస్ట్రో అని క్యూబాకి ప్రెసిడెంట్గా ఉండేవాడు ఆయన బతుకున్నంత కాలం ఆయనే ప్రెసిడెంట్ అలాగే వెనిజువేలాకో ప్రెసిడెంట్ ఉండేవాడు ఆయన బతుకున్నంతకాలం ఆయనే ప్రెసిడెంట్ కొంతమంది అలా కూడా ఉంటారు సో అప్పుడు ఏమవుతుంది వాళ్ళకు ఉన్నటువంటి ఆ అధికారం యొక్క లక్షణములన్నీ కూడా అవన్నీ కూడా వాళ్ళు ఉన్నంత కాలము ఉండిపోతాయి కాబట్టి ఈ జగత్తును అంతర్యాంగా ఉండి నియమిస్తూ ఉండే ఈశ్వరుడు ఆయన వచ్చిపోయే ఈశ్వరుడా లేకపోతే నిత్యంగా ఉండే ఈశ్వరుడా నిత్యంగా ఉండే ఈశ్వరుడు ఈశ్వరస్య నిత్యేశ్వరత్వ ఈశ్వరుడు అంటే అధికారము గలవాడు అధికారము గలవాడు మనం చూస్తున్నంతలో అనిత్యులుగా ఉంటాం కానీ జగత్తుపై అధికారమును చేసేటువంటి ఈశ్వరుడు కాలమునకు అతీతమైన ఈశ్వరుడు గనుక ఆయనకు చెందిన రెండు ప్రకృతులు కూడా తకృత్యోరపి నిత్యత్వ భవితం యుక్తం ఆ రెండు ప్రకృతులు కూడా నిత్యములై ఉండుతయే యుక్తియుక్తముగా నుండుము తెలుస్తోంది కదండి అదే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది దాంట్లో కష్టమే ప్రకృతి ద్వయత్వమే ప్రకృతి ద్వయ ప్రకృతి ద్వయవత్వమే హి ఈశ్వరస్య ఈశ్వరత్వం అంటే ఈశ్వరుడు అన్నది అది ఒక ఫిక్స్డ్ నేమ్ కాదు ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఆయనకి ఈశ్వరుడని పేరు అలా కాదు ఆయనకి ఏ పేరు లేదు నిజానికి ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ రెండు ప్రకృతులను తన వశంలో పెట్టుకుని ఉన్నాడు కనుక ఆయనకి ఈశ్వరుడు అని మనం పేరు పెట్టినాం శాస్త్రం నామకరణం చేసింది ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉంటారు ప్రైమ్ మినిస్టర్ అనేది ఆయన పేరా లేకపోతే ఆయనకు ఆ సందర్భాన్ని వచ్చి బట్టి వచ్చిన స్టేటస్సా ఆయనకి సందర్భాన్ని బట్టి వచ్చిన స్టేటస్ అది ఆయన పేరు దట్ ఈజ్ నాట్ రిలవెంట్ మనకి పేరేదో ఉంటుంది కానీ ఈశ్వరుడికి పేరు ఉండదు ఆయన కంటే సొంత పేరు ఉండరు ఎందుకని పుట్టుక లేని వాడికి పేరు ఎక్కడి నుంచి వస్తుందండి పుట్టాలి మరి అక్కడ అనాది అంటే మరి అదే అనాది అంటే పుట్టుక ఆరంభము లేదు అంటే పుట్టుక లేదు ఒకడికి పుట్ట వాడికి పేరు ఏమిటంటే చెప్పండి మీరు అంటే మీరు ఏం చెప్పాలి పుట్టకపోతే పేరు ఎక్కడి నుంచి వస్తున్నాయా ఏదో మాట వలసకి మనం ఏదో పేరు పెట్టుకోవడం తప్ప ఆయన పుట్టలేదు ఆయనకి పేరేం పెడతారు అయితే ఆయన ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి ఆయన దగ్గర రెండు ప్రకృతులు ఉన్నాయి ఆ రెండింటినీ ఎప్పుడు తన వశంలో పెట్టుకుని ఉంటాడు ఎప్పుడు పుట్టాడు ఆయన పుట్టలేదు ఇంకా అయితే పేరు ఉండదు అలాగా లేదన్నా పేరు పెట్టండి ఓకే పేరు లేనివాడికి పేరు పెట్టాలి అంటే ఆయనకున్న లక్షణాన్ని బట్టి మనం పేరు పెడదాం ఆయన రెండు ప్రకృతులను వశంలో పెట్టుకుని ఉంటున్నాడు కనుక ఆయనకి ఈశ్వరుని మనం పేరు పెడదాం ఈశ్వరుడు అనగానే ప్రకృతులున్న రెండింటినీ తన అధీనంలో తన వశంలో పెట్టుకుని ఉండే వాడు అని అర్థం ప్రేమ్ మినిస్టర్ అన్నట్టం ప్రేమ్ మినిస్టర్ అన్నది పేరు కానీ పేరు కదా పేరు కానీ పేరు అర్థమైందండి అలాగే ఈశ్వర అన్నది కూడా పేరు కానీ పేరు ఆయనకి పేరేమిటండి ఆయన కుట్టలేదు కదా పేరు లేదు కాదండి ఏదో పేరు పెట్టాలి ఓ పేరు పెడదాం ఆయనకున్న లక్షణాలను బట్టి పేరు పెడదాం ఆయన అంతటా ఉన్నాడు అంతటా ఉన్నాడు మరి అయితే ఇంకేనేమి మనం పేరు పెట్టేయచ్చు పెట్టండి ఏం పేరు పెడతారు విష్ణు అర్థమైందండి ఆయన పరమ మంగళ స్వరూపుడయ్యా ఇది ఇది శాస్త్రం ఇప్పుడు మనం ఎక్కడున్నాం వేర్ ఆర్ వీ యాజ్ హిందూస్ వేరార్ విష్ణు అంటే ఒక పెద్ద ఆయన ఉంటాడు ఆయన ఇటువైపు ఆ పైన ఎక్కడో ఉంటాడు శివ అంటే ఇంకో పెద్ద మనిషి అంత పెద్ద మనిషి కాదు కొంత పర్వాలేదు మరీ అంత పెద్ద విష్ణు అంత పెద్ద మనిషి కాదు కొంచెం చిన్న బట్ స్టిల్ పెద్ద మనిషి ఈయన ఎక్కడుంటాడు ఇటు మూలం ఉంటాడు ఎక్కడ ఎత్తులో ఉంటాడా ఎత్తులోనే ఉంటాడు కానీ అంత ఎత్తులో ఉంటాడు కొంచెం పక్కకి తక్కువ ఎత్తులో ఉంటాడు ఇట్స్ నాట్ లైక్ దాట్ ఓకే అలా ఉంటే ఉపాసన కోసం అలా చెప్తారు తప్ప కాబట్టి విష్ణు శివ అన్న దానికి ఉన్న మీకు చెప్పాను మీకు ఆశ్చర్యం కలుగుతూ ఉండొచ్చు మీకు నేను చెప్పిన విని కవి ఇలా చెప్తున్నానంటే మీకు ఆశ్చర్యం కలగచ్చు కలుగుతుంది కూడా ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి ఒక కండిషనింగ్గా అలవాటు పడి ఉన్నారు అంచేత నేను చెప్పిన విని మీరు ఆశ్చర్యపడినా నేను ఆశ్చర్యపడను ఓకే సో అనివే ఆయన అంటున్నారు భాష్యకారులు ఈ రెండు ప్రకృతులని తన వశములో ఉంచుకుంటయే ఈశ్వరుని యొక్క ఈశ్వరత్వము ప్రేమ్ మినిస్టర్ అంటే ఏమిటి మినిస్టర్లందరిపై అధికారిగా ఉండుతయే ప్రేమ్ మినిస్టర్ యొక్క ప్రేమ్ మినిస్టర్షిప్ అన్నట్లు ఓకే యాభ్యాం ప్రకృతిభ్యాం ఈశ్వర జగదుపత్తి స్థితి ప్రళయ హేతు తే ద్వే అనాది సత్యవు సంసార్య కారణం ఈశ్వరుడు జగత్తు యొక్క ఉత్పత్తి స్థితిలయములకు కారణము ఇప్పుడు మీరు వంట వండారనుకోండి మీరు వంట వండారు వంట వండితే మీ ఆ వంట వండుట అనే క్రియకు ఏది కారణము మీ ఎందు ఉండే జడ ప్రకృతియా చేతనమా ఏది కారణము రెండు కూడా కారణం రెండు కూడా ఉండాలి మీలో చైతన్యం లేకుండా వంటే వండుతారు దేహం లేకుండా చైతన్యం వచ్చేసి వంట ఉండొచ్చుందా దేహం ఉండదు కాబట్టి రెండు కలిసి మీరు వంట చేయటానికి హేతువులు కదా అలాగే పరమేశ్వరుడు శుద్ధ చైతన్య స్వరూపుడు దానికి పురుష అని పేరు ఆ శుద్ధ చైతన్యానికి ఆయన అధీనంలో ఈ మాయాశక్తి గలదు దానికి ప్రకృతి అని పేరు ఈ శుద్ధ చైతన్యమునకే పరాప్రకృతి అని ఈ మాయాశక్తికే అపరాప్రకృతి అని కూడా నామధేయము గలదు మనం చూస్తూ వస్తున్నాం ఈ రెండు ప్రకృతులు ఈ రెండు ప్రకృతులు సమావేశమైతేనే ఈ జగత్తు ఆవిర్భవిస్తుంది సినిమా ఉండాలంటే ఫిలిం ఉండాలి వెలుగు ఉండాలి రెండు ఉండాలి కేరళ ఎంతైనా పర్లేదు గోడ మీదనే వేసుకోవచ్చు సినిమా ఫిలిము వెలుగు ఉండాలి ఫిలిం ఉండి వెలుగు లేకపోతే సినిమా లేదు వెలుగు ఉండి ఫిలిం లేకపోతే సినిమా లేదు ఫిలిముని వెలుగుని రెండింటిని ఉన్నట్టు ఉంటేనే సినిమా ఉంటుంది అలాగే ఇక్కడ అపరాప్రకృతి పరాప్రకృతి ఉన్నప్పుడే జగదుత్పత్తి స్థితి ప్రళయములు అనేవి ఉంటాయి జగత్తు పుట్టుట కొంతకాలం మను మన మన మనుగడను సాగించుట విలీనమైన మగుట అనేవి ఉంటాయి సినిమా కూడా అలాగే ఉంటుంది సినిమా కూడా అలాగే ఉంటుంది సినిమాలో ఏమవుతుంది ఓ ప్రపంచం ఒకటే ఆరంభం అవుతుంది గంటల నుంచి ఆరు గంటల దాకా సినిమా అనుకోండి ఐదు గంటల దాకా సినిమా అనుకోండి ఆ సినిమా ప్రపంచం ఎప్పుడు ప్రారంభం అవుతుంది మూడు ఏప్రిల్ ప్రారంభం అవుతుంది ఆ పేర్లు అన్నీ చూపిస్తాడు పేర్లు చూపించడం అయిపోయిన తర్వాత తక్కువని ప్రారంభం అవుతుంది ఓ ఓ గ్రామము ఓ రైతేమో ఇద్దరిని తీసుకుని వెళ్తూ ఉంటాడు అలా ప్రారంభం అవచ్చు పూర్వ సినిమాల ఉండేవి పూర్వం సినిమాలు గ్రామీణ వాతావరణంలో ఉండేవి ఇప్పుడు గ్రామీణ వాతావరణ సినిమాలన్నీ అర్బన్ సినిమాలే అర్బనైజ్డ్ అయిపోయి ఉన్నాయి సినిమాలు కూడా అర్బనే సో మొత్తానికి సినిమా ప్రపంచం ఆరంభమైనది ఎంత ఉంటుంది కొంతసేపు ఉంటుంది రెండు గంటలు ఉంటుంది తర్వాత ఏమవుతుంది విలీనం అయిపోతుంది ఎక్కడ విలీనం అయిపోతుంది ఎక్కడ ఏ వెలుగు నుంచి వచ్చిందో ఆ వెలుగులోకే వెళ్ళిపోతుంది ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నది ఆ వెలుగునందే ఉన్నది ఈ జగత్తు కూడా అంతే ఇది కూడా ఓ సినిమా జగత్ సినిమా సో ఈశ్వరుడు ఈ రెండు ప్రకృతుల ద్వారా జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి ప్రళయములకు హేతుకు కారణమవుతున్నాడు కాబట్టి ఈ రెండు ప్రకృతులు అనాదులుగా ఉండి అవి స్వయంగా అనాది సత్యవు అంటే అనాథులుగా ఉంటున్నవై సత్యవు అంటే ఉంటున్నవై సో ఆ రెండు ప్రకృతులు తాము అనాదులుగా ఉంటున్నవై ఈ జగత్తు యొక్క ఆ సృష్టి స్థితి ప్రళయములకు కారణమవుతున్నవి సంసారస్య కారణం అవునండి సినిమాలో కూడా ఫిలిం ఆ ఫిలిం బిగినవుతుందా బిగినవదు సినిమా బిగినవుతుంది ఫిలిం బిగినవుతుందా బిగిన అవదు అక్కడే కూర్చొని ఉంటుంది బిగిన అవుతుంది పోనీ వెలుగు బిగినవుతుందా వెలుగు బిగినవదు వెలుగు వెలుగుతూ ఉంటుంది సినిమా బిగిన అవుతుంది సినిమా ఎండ్ అవుతుంది ఫిలిం ఉంటుంది వెలుగు కూడా ఉంటుంది ఆ ఫిలిము ఆ వెలుగు కలిసి సినిమా ప్రపంచమునకు కారణములు అవుతూ ఉంటాయి అలాగే ఇక్కడ కూడా పరమేశ్వరుని యొక్క జడ ప్రకృతి చేతన ప్రకృతి లేదా అపర ప్రకృతి పరప్రకృతి లేదా మాయాశక్తి శుద్ధ చైతన్యము ఆ రెండు కలిసి జగదుత్పత్తి స్థితిలయములకు హేతువులుగా అగుచున్నవి ఎప్పుడు కూడా కారణమీమాంస కార్యమీమాంస అని రెండు ఉన్నాయి మీమాంస అంటే విచారం ఎంక్వైరీ చేయటం మీరు జగత్తు గురించి ఎంక్వైరీ చేస్తున్నారనుకోండి ఈ జగత్తులో ఏమున్నాయి ఉత్తరం వైపు పర్వతాలు ఉన్నాయి దక్షిణం వైపు సముద్రం ఉన్నాయని ఇలా విచారం చేశారనుకోండి అది కార్య విచారము అంటారు కార్యాన్ని గురించి విచారం చేస్తారు కార్యాన్ని గురించి విచారం చేస్తే దానివల్ల ఉపయోగమైనా ఉండదు పైగా మీరు ఆ సంసారంలో మరింత చిక్కుకుపోతారు అలా కాకుండా కారణాన్ని గురించి విచారం చేశారనుకోండి ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి ఆ సినిమాలో ఏముంది ఈ పాట ఎలా ఉంది ఆ పాట ఎలా ఉంది ఈ సీన్ బాగా తీశాడా లేదా ఆ సీన్ ఎలా తీశాడు ఇక్కడ మ్యూజిక్ స్కోర్ ఎలా ఉంది అని విచారం చేశారనుకోండి దేన్ని విచారం చేస్తున్నాడు మీరు మిథ్యా విచారాన్ని చేస్తున్నారు ఏమండి ఈ మిథ్యా విచారం చేసి వాళ్ళు ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయగలుగుతారా సినిమాలోనూ వాళ్ళే ఇంప్రూవ్మెంట్స్ చేయలేరు సైంటిస్టులు ఉంటారు వాళ్ళు ఏమి విచారం చేస్తారు ఆ సినిమా మీద ఫిలిం ఉంది కదా ఆ ఫిలిం గురించి విచారం చేస్తారు ఆ వెలుగు గురించి విచారం చేస్తారు వాళ్ళు అలా విచారం చేసి చేసి ఆ పాతకాలపు ఫిలిం పోయి డిజిటల్ వచ్చింది వాళ్ళు విచారం చేయబట్టి వచ్చింది వాళ్ళు కూడా మనకు సినిమాలో ఉండే కథల గురించే విచారం చేస్తే మనకి డిజిటల్ వచ్చేది లేదు కాదు కదా ఇప్పుడు చపాతీలు భోజనం చేసేవాడు వీటి యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం వాడికి తెలుస్తున్నా తెలియలేదు చపాతీని భోజనం పక్కన పెట్టి వీటి యొక్క క్వాలిటీని స్టడీ చేసేటువంటి సైంటిస్ట్లో కూడా ఉంటాడు వాడు వీటి క్వాలిటీని ఇంప్రూవ్ చేయగలుగుతాడు ఇప్పుడు పప్పు భోజనం పప్పు నెయ్య వేసుకుని భోజనం చేసేవాడు ఆ పల్స్లో ఉండే ప్రోటీన్ కంటెంట్ ఇంప్రూవ్ చేయగలుగుతాడా చేయలేడు కదా కాబట్టి ఎప్పుడు ఇదంతా నేను చెప్పింది ఏదో వేళకూలంగా చెప్తున్నాను అనుకోండి పరిహాసం అనుకోడు కార్య విచారము మనల్ని బంధిస్తుంది కారణ విచారము మనల్ని ఉద్ధరిస్తుంది కాబట్టి ఒక సాయంకాలం ఇక్కడ కూర్చుని ఈ జగత్ ఎక్కడి నుంచి పుట్టింది ఎలా పుట్టింది ఎందుకు పుట్టింది అనే విచారము ఇది మనకి ఒక గొప్ప వికాసాన్ని కలిగిస్తుంది మనము డబ్బు దశకం ఇల్లు వాకిలి భార్య పిల్లలు కొడుకులు కూతుళ్ళు ఆ విచారం నుంచి ఆ విచారాన్ని పక్కన పెట్టి కనీసం ఒక గంటన్నరసేపు అయినా అసలు ఈ జగత్తు ఎలా పుట్టింది బిగ్ పిక్చర్ ఆ బిగ్ పిక్చర్ నుంచి మీరు ఎప్పుడైతే విచారం చేస్తారో మీ మనస్సుకి ఒక చక్కటి వికాసము కలుగుతుంది స్ట్రెస్ బాగా తగ్గిపోతుంది కారణ విచారము చాలా ఉపయోగకరమైంది కాబట్టి ఎవటో ఈ మాయా ఈ ప్రకృతి ఇలా ఉండేవిటండి ఈ జగత్తు ఇప్పుడు ఎలా పుడితే మనకి ఏమిటండి అని అనుకోకూడదు ఇక్కడ కొంచెం వ్యాకరణం ఉంటుంది మీరు ఓపిక పట్టాలి వ్యాకరణం తెలుసున్న వాళ్ళు ఎవడో మొన్న మొన్న దాంట్లో ఎవరైనా తెలుసుకునే విషయం ఉందా కొంచెం శ్రద్ధ పెట్టి తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇది మనకి అక్కడ ఇదేం పురాణ కాలక్షేపం కాదు కదా మీరేమైనా పురాణం మండడానికి వచ్చారా ఇక్కడ ఏదైనా పళ్ళకంపూర్ణం వచ్చారా లేకపోతే పురాణం చెప్తున్నారని వచ్చారా దేనికోసం వచ్చారు శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి వచ్చారు కదా అది ఖాయమేనా అందరైతే చూడండి నా ఆది అనాది ఇది తత్పురుష సమాసం కేచిద్వర్ణయంతి నా ఆది ఎస్త అనాది అని బహువీహి సమాసం చెప్పాం అంటే ఆది వేటికి లేదో అని కానీ అలా కాకుండా ఆది నా ఆది అనాది ఆది శబ్దానికి కారణము అని అర్థం అన్నది ఆది అంటే కారణములు కారణములు కానివి గనుక అనాదులు అని అర్థం చెప్తారు కాబట్టి అనాది అంటే ఆరంభము లేనివి అని కాదు కారణము కానివి అని అర్థం ఎంత తేడా వచ్చేసింది చూసారా బహుగ్రీహ సమాసానికి నువ్వు తత్పురుష సమాసానికి మళ్ళీ చెప్తున్నా బహుగ్రీహ సమాసానికి అర్థమేమిటి ఆరంభము లేనివి తత్పరుష సమాసానికి అర్థమేమిటి కారణము కానివి ఈ తత్పరుష సమాసం చెప్పేవాళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే తేన ఈశ్వరస్య కారణత్వం సిధ్యతి ఈ రెండు ప్రకృతులు కారణములు కావు అని అర్థం చెప్తున్నాడు అనాది ఈ రెండు కారణములు కావు జగత్తుకి జగత్తుకి రెండు కారణములు కావు అప్పుడే ఈశ్వరుడు కారణమవుతాడు కదా ఈ కారణమై కూర్చుంటే ఇంక ఈశ్వరుడు ఎందుకు ఇంకా యొక్క మహిమ తగ్గిపోతుంది కదా కాబట్టి ఈశ్వరుడు రెండు ప్రకృతులు ఈ జగత్తునకు ఈ రెండు ప్రకృతులు కారణము కాదు ఓహో అయితే ఈశ్వరుడు కారణం అన్నమాట అని మనకి తెలుస్తుంది బాగుంటుంది అలా కాకుండా జగత్తు ఈ రెండు ప్రకృతులు కారణము అని కారణము అనే ఆ కిరీటం ఈ రెండు ప్రకృతుల మీద పెట్టేస్తే ఇంకా ఈశ్వరుడు అలా గోల్డ్ కూర్చుంటాడా ఏమి తర్వాత జగత్తు యొక్క సృష్టి స్థితి నయములోని రెండు ప్రకృతులే చేసేస్తుంటే ఇంకా ఈశ్వరుడు ఏం చేస్తాడు ఈశ్వరుడు ఆయనకి ఈశ్వరుని యొక్క ఈశ్వరత్వానికే భంగం వచ్చేస్తుంది ఇప్పుడు మనల్ని అందరినీ భూదేవి శ్రీదేవి రక్షించేస్తుంటే ఇంకా శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడు ఖాళీగా గుర్తుంటాడా అన్నట్లు చూడండి ఇది ఎలా పెట్టాడో మెరికే కాబట్టి ఈశ్వరునికి జగత్కారణత్వము సిద్ధించాలి అంటే ఈ రెండు ప్రకృతుల ఎందు కారణత్వము లేదు అని చెప్పాల్సి ఉంటుంది అలా ఎప్పుడైతే చెప్పామో ఈశ్వరుడు కారణమైపోతాడు అని అని పూర్వపక్షం తేనహి గల ఈశ్వరస్య కారణత్వము సిద్ధ్యతి అంటే ఆ విధంగా ప్రకృతులు కారణము కాదు కనుకనే ఈశ్వరుడు జగత్కారణమవుతాడు ఎది పునః ప్రకృతి పురుషౌ నిత్యూ స్యాత తత్కృతమే జగత్ నీశ్వరస్ జగత కర్తృత్వం అలా కాకుండా ఇది ఈ ప్రకృతులు రెండు కారణములు కావు అని కాకుండా ఆ ప్రకృతులు రెండే జగత్తునకు కారణములు అవి నిత్యములు కూడా పోయా అవే నిత్యములు అని ఆ నిత్యత్వాన్ని జగత్కారణత్వాన్ని రెండు ప్రకృతులకు మీరు పెట్టేస్తే ఆ కిరీటాన్ని ఆ రెండు ప్రకృతులకి పెట్టేస్తే ఇంక ఈశ్వరుడు జగత్కారణము కాకుండా అయిపోతాడు అదే అంగీకారం కాదు ఈశ్వరుడు జగత్కారణం కావాలి తప్ప ఈ ప్రకృతులు ఏవో రెండు పట్టుకొచ్చి రెండు ప్రకృతులతోటే ఈశ్వరుడు జగ సృష్టి స్థితిలో అయ్యాలి అయిపోతున్నాయంటే ఇంకా ఈశ్వరుడు ఏం చేస్తాడు ఆయన ఖాళీగా కూర్చున్నాడు అంటే ఈశ్వరుడే కాకుండా అయిపోతాడు అందుకోసం మనం ఏం చేయాలి అనాది అన్నప్పుడు నా ఆది అనాది ఆది శబ్దానికి కారణము అని అర్థం ఉంది కనుక ఈ రెండు ప్రకృతులు కారణము కావు అని చెప్పాలి అని ఒక వాదం తదసత్ అది తప్పు అది తప్పు ఎందుకో తెలుసిన ప్రా ప్రకృతి పురుషయో ఉత్పత్తే ఈషితవ్యాభావాత్ ఈశ్వరస్ అనీశ్వరత్వ ప్రసంగా మీరు కొంచెం ఓపిక పట్టండి మీకు అర్థమైనంత అర్థం అవుతుంది ఓపిక పట్టండి అర్థమయ్యే వాళ్ళు ఉంటారు కదా ఓపిక పడుతుంటే మీకు అర్థం అవుతుంది ఆ వాదము తప్పు ఎందుకంటే సపోజ్ ఇప్పుడు ఈ రెండు ప్రకృతులు ఆది ఆరంభము లేనివి అనే అర్థం తీసేసారు మీరు అర్థం తీసేసి కారణము కానివి అని అర్థం పెట్టారు అంటే అప్పుడేమవుతుంది వాటికి ఆరంభముంది అని చెప్పాలి అంతే కదా మరి ఆరంభము లేనివి అనే మాట పక్కన పెడితే ఈ రెండు ప్రకృతులకి కూడా బిగినింగ్ ఉన్నది అంటే బిగినింగ్ ఉందన్నా పుట్టుక ఉందన్నా ఒకటే ఈ రెండు ప్రకృతులు పుట్టాయి ఎక్కడి నుంచి పుట్టాయి అంటారు ఇంకే ఈశ్వరం నుంచే అని చెప్పాలి ఇంకే ఉంది ఇంకేమీ లేదుగా జగత్తు రెండు ప్రకృతులు జగత్తు మండలాంటి పెట్టండి ఈ రెండు ప్రకృతులు ఈశ్వరుడి నుంచే పుట్టాయని చెప్పాలి ఇంకా జగత్తు పుట్టనే లేదు కాబట్టి ఈశ్వరుడు నుంచి పుట్టేయి అని చెప్తే ఈ రెండు పుట్టక ముందు ఆయన ఇంకే ఈశ్వరుడేమిటి ఈశ్వరుడంటే అర్థం ఏమిటి ఏదో ఒకదానిని ఒకదాన్నో రెండింటినో తన వశంలో పెట్టుకుని అజమాయిషీ చేసి వాడు ఈశ్వరుడు అవుతాడు కానీ అసలు ఈ తను తను శాసించవలసిన ప్రకృతులు రెండు ఇంకా పుట్టనే పుట్టకపోతే ఆయన యొక్క ఈశ్వరత్వానికే భంగము వచ్చు అది ఎలాగంటే ఓ రాజుగారు ఉన్నారు ఆయన ఓ ద్వీపానికి రాజు ఆ ద్వీపంలో ఎంతమంది జనాభా ఉన్నారు అంటే ఈయన తప్ప ఇంక ఇంకా రాజు ఏమిటండి ఇంకా మళ్ళీ రాజు అని ఈ టైటిల్ ఒకటి వేస్ట్ ఆ రకంగా ఈ రెండు ప్రకృతులు ఆరంభము లేనివి అనే అర్థం తీసేసి అవి పుట్టేయి అంటే ఈశ్వరు నుంచి పుట్టేయి అంటే ఇంకా పుట్టనప్పుడు ఈశ్వరుడు ఈశ్వరుడే కాకుండా పోతాడు కాబట్టి రెండు ప్రకృతులు ఆరంభము లేనివి ఆయన ఎందు ఉన్నవి ఆయన వాటిని తన వశంలో పెట్టుకున్నాడు వీటి నుండి జగత్తు ఆవిర్భవిస్తోంది అని చెప్తే అప్పుడు ఆయన ఈశ్వరత్వము నిలబడుతుంది కదా భూదేవి శ్రీదేవి దృష్టాంతంలో కూడా భూదేవి శ్రీదేవి స్వతంత్రంగా ఏమీ ఉండవు ఆ పరమేశ్వరుని యొక్క రెండు ప్రకృతులకే భూదేవి శ్రీదేవి పేరు వాటిని ఆయన అధీనంలో ఉంచుకుని ఈ జగత్తుని రక్షిస్తున్నాడు అని చెప్పాల్సి ఉంటుంది అలాగనమాట భూదేవి శ్రీదేవి అని నేను ఇందాక దృష్టాంతం చెప్పారు కాబట్టి మళ్ళీ ఈ సిద్ధాంతాన్ని దృష్టాంతానికి అప్లై చేసి సంసారస్య నిర్నిమిత్తత్వే అనిర్మోక్ష ప్రసంగా శాస్త్రానర్థక్య ప్రసంగా బంధమోక్షాభావ ప్రసంగా తర్వాత ఇంకా ఇబ్బందులు ఇంకా ఉన్నాయి ఇప్పుడు ఈ రెండు ప్రకృతులు పుట్టేయి అన్నారు అనుకోండి ఈ రెండు ప్రకృతులు పుట్టేయి అంటే అంటే అవి అనాది కాదు అని చెప్పినట్లు కదా పుట్టేయి అంటే ఈశ్వరుని యొక్క ఈశ్వరత్వానికి భంగము వచ్చు అంతేకాదు ఈ రెండు ప్రకృతులు పుట్టేయి అంటే వీటి నుండి జగత్తు పుట్టింది అని మీరు చెప్పినప్పుడు ఈ జగత్తు పుట్టడానికి హేతు ఏమి కారణమేమి అని అడుగుతాం అడిగితే కారణం లేదు అని చెప్పాల్సి ఉంటుంది ఎందుకని ఈ రెండు కారణం కాదు ఈ రెండు కారణమని ఇంతవరకు చెప్పుకుంటూ వస్తున్నాం ఈ పూర్వపక్షంలో ఈ రెండు కారణము కాదు అంటే ఈ జగత్తు కారణం లేకుండానే పుట్టింది అని చెప్పాలి జగత్తు కారణం లేకుండా పుట్టింది అంటే ఈ జగత్తులో ఉన్న జీవులకు మోక్షము వచ్చే ప్రసక్తియే ఉండదు అనిర్మోక్ష ప్రసంగా అతను ఎందుకంటే ఈ జగత్తు పుట్టినది ఈ రెండు ప్రకృతులు నుండి పుట్టినది ఈ రెండు ప్రకృతులు కారణము ఈ రెండు ప్రకృతుల కారణంగా జీవుడు సంసారంలో బుద్ధుడై ఉన్నాడు అని పరిస్థితి ఉన్నట్లయితే ఆ రెండు ప్రకృతులు కారణము కనుక ఆ కారణమును నిరాకరించినట్లయితే వీడు బంధం విముక్తుడు అవుతాడు ఉంటుంది ఆ రెండు ప్రకృతులు కారణమే కాదు కారణం లేకుండానే ఈ సంసారం పుట్టింది ఈ జీవుడు ఈ సంసారంలో నిమిత్తం లేకుండానే బంధింపబడి ఉన్నాడు అని మీరు కనుక తేల్చినట్లయితే అప్పుడు ఆ జీవుడికి ఇంకా మోక్షం వచ్చే ప్రసక్తి ఉండదు దీన్ని మనం క్లుప్తంగా ఇప్పుడు ముగించి మల్టీ క్లాస్లో నేను మళ్ళీ ఇంకా వివరంగా చెప్తాను తర్వాత మోక్షం పోని జీవుడికి మోక్షం రాకపోతే రాకపోయింది అంటే ఈ మోక్షశాస్త్రము వ్యర్థము జీవుడికి మోక్షం లేదన్నట్లయితే ఈ మోక్షశాస్త్రం ఏమవుతుంది వ్యర్థమైపోతుంది ఇప్పుడు ద్వైతంలో కూడా ఉంటుంది సమస్య ద్వైతంలో జీవుడు జీవుడిలాగే ఉంటాడు అల్కుడుగానే ఉంటాడు పరిచ్ఛినుడుగానే ఉంటాడు దేవుడు ఏదైనా ఇస్తే వీడికి ఉంది లేకపోతే వీడు బతికితే వీడు ఎప్పుడు ఇంతే అని మీరు సిద్ధాంతం చేశారనుకోండి అంటే వీడికి మోక్షం లేదనమాట ఇంకా ఈ సంసారం నుంచి మోక్షం లేదు వైకుంఠం వెళ్ళినా సంసారం తప్పదు ఇలాగే సంసారిగానే ఉండిపోతాడు అంటే ఇప్పుడు ఈ మోక్షాన్ని చెప్పే శాస్త్రం ఏమవుతుంది ఈ అర్థం అయిపోతుంది బంధమోక్షాభావ ప్రసంగా ఎప్పుడైతే బంధము ఉండాలి బంధానికి కారణం ఉండాలి ఆ కారణాన్ని మనం తప్పించుకుంటే మోక్షం ఉండాలి అప్పుడు శాస్త్రము సార్థకమవుతుంది తప్ప బంధము లేదు బంధానికి కారణమూ లేదు కాబట్టి మోక్షము లేదు అన్నట్లయితే శాస్త్రము వ్యర్థము అనే మాట తప్పనిసరి అగుము కాబట్టి ప్రకృతి ఈ రెండు ప్రకృతులు వీటికి మళ్ళీ పుట్టుక ఉన్నది అనే మాట సరికాదు వాటికి ఆరంభము లేదు అవి రెండు కారణములవుతూ ఈ జగత్తు నిర్మాణమవుతున్నది ఈ రెండు ప్రకృతులను తన వశంలో ఉంచుకున్నటం ద్వారా ఈశ్వరుడు కూడా పరంపరగా కారణమవుతున్నాడే కానీ సాక్షాత్తుగా ఈ రెండు ప్రకృతులే జగత్తులకు కారణములవుతున్నది అని మనం బహువేషమాసాన్నే చెప్పాల్సి ఉంటుంది దాన్నే ఆయన కుదిస్తున్నారు ఉపసంహారం చేస్తున్నారు నిత్యే పునః ఈశ్వరస్ ప్రకృత్యో సర్వమేత ఉపన్నం భవే ఈ పూర్వపక్షాన్ని ప్రక్కన పెట్టి పదానికి బహువ్రీహ సమాసాన్ని చెప్పి ఈశ్వరుని యొక్క ప్రకృతులు రెండూ కూడా ఆది లేనివి అవి రెండింటి ద్వారా ఈశ్వరుడు జగత్తునకు కారణమవుతున్నాడు అని మీరు ఎప్పుడైతే చెప్పినారో అప్పుడు పైన చెప్పిన వ్యవస్థ అంతా కూడా అంటే ఏమిటి జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కారణము ఆ కారణము ద్వారానే జీవుడు బంధంలో ఉంటున్నాడు ఆ కారణమును ప్రక్కకు తోసుకొచ్చినట్లయితే బంధము ఈ బంధాన్ని మోక్షాన్ని నిరూపించే శాస్త్రము సార్థకమవుతుంది మొత్తం అంతా కూడా చాలా యుక్తియుక్తముగా ఉండును కాబట్టి అనాది అనేది బహువ్రీహి సమాసమే కానీ తత్పురుష సమాసము కాదు ప్రకృతి పురుషుడు రెండూ కూడా అనాదులే వాటికి ఆది అనేది లేదు కథం ఏ ఏ విధంగా ఈ ప్రకృతి పురుషుడు జగత్తునకు కారణములవుతున్నవి అనేది మొదలుపెట్టి రెండో భాగాన్ని చెప్తారు ఇది మళ్ళీ వారం వచ్చే క్లాసుల్లో చెప్తాను సో మళ్ళీ వారం క్లాసులు ఉంటే ఎప్పుడు ముప్పై ముప్పై ఒకటి ఓహో ముప్పై ముప్పై ఒకటి కాదు సారీ సారీ థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ మీ ఇరవై ఓకే ఆ తర్వాత వారం క్లాసులు ముప్పై ఒకటి అవుతాయి వాటిల్లో నేను ముప్పై ఒకటిని నేను ఊళ్ళో ఉండను ఒకటిని ఉంటాను ఆ విషయాన్ని మీకు మళ్ళీ వారం నేను చెప్తాను కాబట్టి శని అది మళ్ళీ మనం క్లాసులో కలుగుతాం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణమదశ్యతే పూర్ణశ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి